ఎద్దరు దేహ సంబంధమిదివో మాయ గద్దించి యాడవుండునో కడసారీ తాను తోడబుట్టిన మమత తొడగి కొన్నాళ్లకు వాడికే పుత్రులమీదవలెనుండదు వేడుకవారెవ్వరో వీరెవ్వరో కాని కూడపెట్టి వీరికే కొట్లాడీవారికే తల్లి మీద గలభక్తి తనకే కొన్నాళ్లకు ఇల్లాలు మీద వలెనింత ఉండదు వెల్లవిరినది ఎంత విచారించనిది అంత ఇల్లు ముంగిలో కరిది ఒక్కరిది నీతితో శ్రీవెంకటేశు నిత్య సేవ కొన్నాళ్లకీతల సంసారమంత ఇతవుగాదు ఆతడెట్టు ఇవి ఎట్టు అందరూ నెరిగినదే చేతులొకటి మీదట చెత్త మొక ఎందు